అందుకని అహం రహితమైనటువంటి పద్ధతికే స్వరూప జ్ఞానమని పేరు ఎక్కడెక్కడైతే స్వరూప జ్ఞానం అని అంటామో దానికి నిదర్శనం ఏమిటి అహం రహితమై ఉండాలి అహం రహితం కాకుండా నువ్వు ఎప్పటికీ స్వరూప జ్ఞానాన్ని పొందలేవు చదవ ఈ సత్యమును అవగతం చేసుకుని అనుభూతి కొందరు కర్మలు ఆచరించి చుందురు ఇది చాలా విడ్డూరమైన విషయం అది మరి కొందరు అలా కాక కర్మలలో అసంపూర్ణతను అర్థం చేసుకుని కర్మ సన్యాసం చేయుదురు ఇది అయితేనేమో వైపరీత్యంగా చేస్తాడు లేదంటే అసలే వదిలేస్తాడు అటు ఇటు కాకుండా బ్యాలన్స్డ్గా ఉండొచ్చుగా అంటే ఆహా నేను శాంతం వదిలేనన్నా వదిలేస్తా లేదంటే తాంత మేధ వేసుకున్నా పని చేస్తుంది ఈ రెండు సమస్యలే విషయం ఇది మరీ వింత విషయం అన్నారు చూడండి ఆ వదిలేయట చేయటమే కొంతవరకు పర్వాలా ఎందుకని ఇక్కడ ఎక్కడో చోట దెబ్బ తగ్గుతుంది కాబట్టి దెబ్బ తగిలినప్పుడన్నా మెలకు వస్తుంది పొరపాటు పడిపోయింది రా బాబోయే అకర్మణ్యత్వంలోకి వెళ్ళావు అనుకోండి అసలు మేలుకునే అవకాశమే లేదు తెలుసుకునే అవకాశమే లేదు కర్మాచరణ గాని కర్మ సన్యాసం గాని బందాహిత్యములకే అని మనకు తెలుసు వాటి ఉద్దేశ్యం అది కర్మ సన్యాసం చేసినా కర్మాచరణ చేసినా నువ్వు స్వరూప జ్ఞాన నిష్ఠుడు అవ్వడం కోసమే అవి చెప్పబడ్డాయి ధర్మానుసారం శాస్త్రానుసారం ఎందుకని ఏదైనా ప్రమాణం కావాలంటే తస్మాత్ శాస్త్రంతతే ప్రమాణం పక్కింటి చెప్పాడు మా నాన్న చెప్పాడు మీ నాన్న చెప్పాడు అంటే ప్రమాణం కావాలంటే ఏం చేయాలి తస్మాత్ శాస్త్రంతోతే ప్రమాణం శాస్త్రంలో ఏ ప్రమాణం చెప్పబడిందో ఆ ప్రమాణం మేరకు కర్మను ఆచరించు ఓకే కర్మాచరణకు సంబంధించింది కర్మ సన్యాసం గురించి కూడా శాస్త్రం చెప్పింది ఎప్పుడెప్పుడు కర్మ సన్యాసం చేయాలి అయితే నువ్వు కర్మ సన్యాసం చేసినా కర్మాచరణ చేసినా అకర్తవై చెయ్యాలి అకర్తగా ఉండి చెయ్యాలి అప్పుడు మాత్రమే నువ్వు స్వరూప జ్ఞానాన్ని పొందుతావు ఏమంటే ఇంతకీ నన్ను పిల్లల్ని పెంచమంటారా మానేయమంటారా వదిలేయమంటారా ఒక తల్లి గారికి సందేహం వచ్చింది అమ్మా నీ పిల్లలు అనుకుని పెంచమాక జగజ్జనని పిల్లలు అనుకుని పెంచు ఇంకో ఉదాహరణ చెప్తా మీ ఇంట్లో ఒక ఆరంగుళాల వెంకటేశ్వరుడు బొమ్మ ఎప్పుడో తిరపతి వెళ్ళాడు పరమాత్మ దర్శనానికి వెళ్ళినప్పుడు ఆహా అద్భుతమైన దర్శనం కలిగింది కదా అని వారి ప్రతి రూపాన్ని ప్రతీకని ఒక ఆ రంగుళాల బొమ్మని పట్టుకొచ్చుకున్నాడు ఇంట్లో పూజా మందిరంలో పెట్టుకున్నాడు రోజు పూజిస్తున్నాడు ఆ పూజించేటప్పుడు ఆ పూర్వ దర్శనం ఆరడుగుల విగ్రహం చూసినప్పటి దర్శనం ఆయనకు కనబడుతూ ఉంది ఇప్పుడు మానసికంగా ఎక్కడున్నాడు ఆనంద నిలయంలో ఉన్నాడు ఉన్నది ఇక్కడే వాస్తవికంగా శరీరం ఏమో ఎక్కడుంది వాడి ఇంట్లో వాడి పూజా గృహంలో ఉంది అని మానసికంగా ఎక్కడున్నాడు ఆనంద నిలయంలో ఉన్నాడు ఇప్పుడు సత్యం ఏమిటి వాళ్ళ మనవుడు వచ్చి అడిగాడు అడిగితే ఇది ఆ రంగుళాల విగ్రహం కదా ఈ ఆ రంగుళాల నువ్వు దేవుడు అంటావేంటి అన్నాడు ఇది దేవుడు కాదురా అక్కడ ఆనంద నిలయంలో ఉన్నాడు దేవుడు ఆ ఆనంద నిలయంలో ఉన్న దేవుడిని చూస్తున్నాను ఈ బొమ్మ ద్వారా అంది ఆనంద నిలయవా అదక్కడా ఆ తిరుపతి ఎక్కడా ఆ దేవుడు ఎక్కడా అడిగాడు సరే రేపు ఈసారి ఎండ తీసుకెళ్తా లేదు తీసుకెళ్ళి చూపెట్టింది ఇప్పుడు ఏమడిగాడు ఏమమ్మా అక్కడ బొమ్మే కనబడింది అక్కడ చిన్న బొమ్మ ఇక్కడ పెద్ద బొమ్మ అంతే ఎందుకని వాడి బొమ్మలు బాగా తెలుసు వాడి ప్రపంచంలో వాడి బొమ్మలు బాగా తెలుసు మనవాడు ఏమడిగాడు మన ఉన్నది చిన్న బొమ్మ దేవాలయంలో ఉన్నది పెద్ద బొమ్మ అంతే కదా తేడా ఎక్కడైనా బొమ్మే అక్కడైనా బొమ్మే కదా అన్నాడు కాదురా బాబు ఈ ఆరడుగుల బొమ్మను ఆధారంగా చేసుకుని త్రివిక్రముడైనటువంటి ముల్లోకాలలో వ్యాపించి ఉన్నటువంటి విశ్వరూప దర్శనాన్ని పొందే నేను ఇప్పుడు ఈశ్వరుడు ఎక్కడ ఉన్నాడు ముల్లోకములంతటా ఉన్నాడు వాసుదే వాసుతంతే ఇది జగత్రయం ఇది వాసుదేవ ముల్లో కములందు వ్యాపకమై ఉన్నవాడెవడో ముల్లోకాలకు ఉనికిని ప్రసాదిస్తున్నవాడెవడో వాడు వాసుదేవుడు ఆ వాసుదేవ దర్శనం ఈ ఆరడుగుల విగ్రహాల్లో చూసింది ఆవిడ ఇప్పుడు ఆవిడ ఆరంగుళాల బొమ్మ దగ్గరకు వచ్చింది మళ్ళీ ఇప్పుడు వచ్చినప్పుడు ఇప్పుడు ఎవరు కనపడ్డారు ఇప్పుడు ఆరడుగుల బొమ్మ పోయింది పోయి ముల్లోకాల ఎందు ఉన్నటువంటి వాసుదేవుడు చూడమే ఇప్పుడు దేవుడు అంటే ఎవరని చెప్పింది నాయన నీకు నాకు ప్రహ్లాదుమని చెప్పాడు నీకు నాకు బల బలమైన బలం కలిగిన వాళ్ళకి బలం లేని వాడు నేను బలహీను నువ్వు అనుకున్నావు కదా బలం లేని వాళ్ళకి నువ్వు బలవంతుడు అనుకున్నావు కదా బలం కలిగిన వాళ్ళకి బలయుతులకు బలం ఎవ్వడో ఎవడు బలం అందరికీ నీకు బలహీనుడు అనేవాడికి బలం ఎవడో బలహీతుడకు బలం ఆ బలమునకు బలము తండ్రి అటువంటి వాడ ఈశ్వరుడు వాడు అందరికీ శక్తిని ఇచ్చేవాడు వాడు వాడు మూలకారణుడు అవ్యయుడు మూల శక్తి ఇలా చెప్తుంది అన్య పదార్థ ప్రధానంగా చెప్తుంది అన్నమాట ఈశ్వరుడు గురించి ఇలా చెప్పింది మళ్ళీ వీడికి సందేహం వచ్చింది ఏమయ్యా ఆ రంగుళాల బొమ్మనేమో కాసేపు దేవుడు అంటావా ఆరడుగుల బొమ్మనేమో దేవుడు అంటావా ఇప్పుడు నాకు వాడికి వీడికి ఈ ప్రపంచానికి ముల్లో